రాగా భయ క్రోధ వీటి నుంచి మంచి బయటపడే ఉపాయం ఏమిటంటే భక్తి ఈశ్వర భక్తి భక్తి అంటే ఈ ఈ రకమైన భక్తి కాదు భక్తి అంటే వైధి భక్తి లేకపోతే సకామభక్తి వాటి వల్ల ఉపయోగం ఉండాలి ఇంకే దేవుడిని భక్తి చేస్తున్నాడని పేరే కానీ దేవుడియందు భక్తి చేయరు జనాలు దేవుడి భక్తి చేయడం సంసారం భక్తి చేస్తూ ఆ సంసారాన్ని ఆ దేవుడు కొంత సహకరిస్తాడని ఒక అభిప్రాయం అది సహకరించినప్పుడు సహకరిస్తాడు లేదు ఎవడి జీవితంలోనూ దేవుడి పూజ చేసిన ప్రతి సందర్భంలోనూ వీడికి పనులు అయినప్పుడు అవుతాయా లేనప్పుడు లేదు సో అంటే అయినప్పుడు దేవుడు సహకరించాడు అవనప్పుడు దేవుడు సహకరించలేదు రెండూ ఉంటాయి మీరు ముహూర్తం పెట్టి చేస్తారండి పనులన్నీ నేను ప్రతివాడు ముహూర్తం పెట్టే చేస్తాడు ముహూర్తం పెట్టి చేసిన పనులు అన్నీ అవుతాయా అలా అయితే ఇంకా ప్రపంచం ఇలా ఎందుకు ఉంటుంది ముహూర్తం చేసిన పనులు అన్నీ పది పనులు ముహూర్తం పెట్టి దాంట్లో ఏడో ఎనిమిది రెండు మూడు అయితే గొప్ప అయినప్పుడు ముహూర్త బలం వల్ల అవనప్పుడు మరో కారణం వల్ల దెబ్బతిన్నాయి ఏదో అనుకోవడం అంతే మళ్ళీ ముహూర్తం పెట్టే చేస్తాం ఎందుకు చేస్తాం ముహూర్తం పెట్టే ఎందుకు చేస్తాం చెప్పండి ముహూర్తం పెట్టే ఎందుకు చేస్తాం ఎందుకు చేస్తామో చెప్పండి నన్ను చెప్పమంటారా భయం వల్ల దట్ ఈస్ ది డా డామినేటింగ్ ప్రిన్సిపుల్ భయం భయం ఎందుకు వచ్చింది చెప్పండి అసలు భయం అనేది ఎక్కడి నుంచి పుట్టింది మనస్సులో భయం ఎందుకు రావాలి ఎందువల్ల చూసినా కామన వల్ల కోరుకోవాలి సో దట్ ఈస్ ది ప్రాబ్లం ఇంట్లో దేవుడిని ఉరికే అనవసరంగా ఆయన డిస్టర్బ్ చేయద్దు లీభి మేలో మీ కామన వల్ల మీకు భయం వచ్చింది మీ భయం వల్ల మీరు దేవుడికి దండం పెడుతున్నారు దేవుడికి దండం పెట్టడం వద్దని నేను ద మోటివ్ ఇస్ సుప్రీంలీ ఇంపార్టెంట్ ఎందుకు పెట్టాడు మీడు దండం ఆ మోటివ్ ఈజ్ సుప్రీంలీ ఇంపార్టెంట్ రాంగ్ మోటివ్తో చేసినట్లయితే రైట్ యాక్షన్ కూడా రిజల్ట్ బాగుండదు రిజల్ట్ బాగుండదంటే పని అవుతుంది పని అవ్వదని కాదు మనస్సులో భయం పెరిగిపోతుంది భయం ఉండకూడదు కాబట్టి మోటివ్ సార్ ఎక్స్ట్రీమ్ ఇంపార్టెంట్ కనుక మీరు శరణాగత భక్తి అంటే ఎందుకంటే రాగము పరమేశ్వరుడు ఏదైనా గ్రహిస్తే అదే మాకు సంతోషం అనేటువంటి ఆ శరణాగత భక్తి వల్ల రాగము తర్వాత ఈశ్వరుడు దేన్ని అనుగ్రహిస్తే దాన్ని స్వీకరించటానికి సంసిద్ధతను కలిగి ఉండడం ద్వారా భయాన్ని ద్వేషం అనేది లేకుంటే క్రోధానికి అసలు తావేలేదు క్రోధాన్ని శుద్ధమైనటువంటి ఈశ్వర భక్తి చేత భగవద్గీతలో చెప్పినటువంటి భక్తి ఉందో అలాంటి భక్తిని చేయడం ద్వారా రాగభయ క్రోధముల యొక్క బరువు నుంచి మనిషి తప్పించుకోగలుగుతాడు తర్వాత దీంట్లో ఓ మహాత్ములు చెప్పారు మనకు ఆశ్చర్యం వస్తుంది ఇప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళారు దేవాలయానికి దేనికోసం వెళ్ళారు దేవుని యొక్క అనుగ్రహం కోసం దేవుణ్ణి పొందటానికి దేవాలయానికి వెళ్ళారు ఈశ్వరప్రాప్తి కాబట్టి ఈశ్వరప్రాప్తి దేవాలయానికి వెళ్ళడం ద్వారా లభిస్తుంది నేను ప్రిన్సిపుల్ చెప్తున్నాను మీరు ఆ ప్రిన్సిపుల్ యొక్క కాంటెక్స్ట్లో చెప్పి దాన్ని అర్థం చేసుకోవాలి అంతేగాని దాన్ని మరో లోవర్ కాంటెక్స్లో అర్థం చేసుకుని ఇలా చెప్పేది ఈ స్వామిని మీరు అనుకోకూడదు నేను చెప్తున్న ప్రిన్సిపల్ని బట్టి మరి అలా చెప్పాల్సి వస్తుంది దేవ్ ఈశ్వర ప్రాప్తి కోసం ఎవాల ఆయనకు వెళ్ళాడంటే మీ అభిప్రాయం ఏమిటి ఈశ్వరుడు ఒక చోట ఒక రూపంలో ఉంటాడు అనే కదా అది నాకంటే భిన్నంగా ఒక చోట ఒక రూపంలో ఉంటాడు అదే కదా దాని బేసిస్ అదే కదా ఆ బేసిస్ ఎలా ఉంది మీరు నుంచి వేదాంతం వింటున్నారా మీకు ఆ బేసిస్ ఎలా ఉంది అది అది సందర్భంగా ఉందా బేసిస్ లేదు అసలు ఈశ్వర ప్రాప్తి అంటే ఈశ్వరుని కంటే భిన్నంగా ఉన్నవాడు ఒకచోట ఉన్న ఈశ్వరుణ్ణి ప్రయాణం చేసి పొందుతాడు అసలు అదే దోషం అసలు అక్కడే ఫెయిల్ అయిపోయింది హోల్ థింగ్ హ్యాస్ ఫెయిల్డ్ ధైర్ ఇలాగే చెప్పేవారు శ్రీరామకృష్ణు వారు అంటే ఆయన శ్రీరామకృష్ణు వారు ఎలా ఆయన ఎలా అంటే రీసెంట్గానే రామకృష్ణుల వారు అంటే ఆయనేమి వెయ్యేళ్ల క్రితం వాడు కదా రీసెంట్ అయన ఎలా చెప్పేవారంటే కుండ మొదలు కొట్టినట్టు చెప్పేసేవారు ఎదలవాడికి ముఖం మీద దున్ను చల్లినట్టుగా చెప్పేసేవారు అసలు ఎక్కడ భయపడేవారు కాదు ఒకళ్ళు ఇంటికి వెళ్ళి భిక్షాది ఏర్పాటు చేసుకుంటే ఏమో ఏమిటి ఇంత రజోగుణంగా ఉంది ఏమిటి ఇంట్లో ఇక్కడ ఈ వాతావరణం అంతా చాలా రజోగుణంగా ఉంది మనం వెళ్ళిపోతాం రండి అని వెళ్ళిపోయారు అలాగే ఒక చోట సమావేశంలో కూర్చుంటారు కూర్చుంటే అందరూ ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు ఏవో చర్చ్ జరుగుతూ ఉంటుంది పది నిమిషాలు అయింది ఇరవై నిమిషాలు అయింది ముప్పై నిమిషాలు అబ్బో ఇంత సంసార వ్యవహారాల గురించి చర్చించేస్తున్నారు అసలు ఈ చర్చిలో ఎక్కడ ఈశ్వరుడే లేడు గాడ్ బ్లెస్ యూ అని లేచకపోయారు యూజ్ టు బి లైక్ దట్ ఆయన అడిగారు తీర్థయాత్ర ఈ తీర్థయాత్ర ఎక్కడికి వెళ్తావు తీర్థం నీ మొహం తీర్థం ఎక్కడికి వెళ్తావా ఆత్మతీర్థం పరమ తీర్థం వెళ్ళు అక్కడికి నీ పేరు దట్ ఈస్ హౌ యూస్ టు రిప్లై సో సో ఓ మహాత్ముడు ఒక ప్రిన్సిపల్ చెప్పారు ఈశ్వరప్రాప్తి అని కదా నీకు కావాల్సింది సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వరప్రాప్తి నువ్వు కరుణ దయ ప్రేమ వైరాగ్యం వివేకం నువ్వు సంపాదించింది వాటి సంపాదనే ఈశ్వరుణ్ణి పొందుతా కానీ ఇప్పుడు ఏమైపోయింది ఈశ్వరుడు నాకంటే భిన్నంగా ఓ చోట ఒక రూపంతో ఉన్నాడు అని మీరు ఆ కాన్సెప్ట్లోకి ఎప్పుడైతే వెళ్ళారో ఇంకా గుణాలు అక్కర్లేదు అవసరం లేదు ఏ సద్గుణాలు ఉండక్కర్లేదు కేవలం ఫిజికల్గా అక్కడికి వెళ్ళిపోవడం ఫిజికల్గా చుట్టూ తిరిగేయడం ఫిజికల్గా హుండీలు డబ్బులు వేసేయడం ఫిజికల్గా ఏదో పుష్పాలు సమర్పించేయడమే తప్ప ఏ గుణము ఉండక్కర్లేదు సద్గుణం ఉండక్కర్లేదు ఏ గుణం ఉండదు వాటే డిస్ట్రాక్షన్ ఇట్ ఈస్ కాబట్టి సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి సో వీత రాగ రాగాన్ని సుతరాము దూరంగా పెట్టాలి భయాన్ని కలిగి ఉండడానికి వీలు లేదు భయం ఉండకూడదు భయాన్ని పూర్తిగా దూరంగా పెట్టాలి భయాన్ని గురించి నేను కొంత అధ్యయనం ఏదో చేశాను ఎందుకంటే మనిషిని భయము ప్రభావితం చేస్తూ ఉంటుంది వాస్తవంలో ఇప్పుడు ఇక్కడ నేను జ్ఞానిని కాకుండా అడ్డుపడేటువంటి పరిస్థితి ఒక్కటే ఉంది అదేమిటంటే ద ఇమోషనల్ రియాక్షన్ కాల్డ్ ఫియర్ భయము అనేది అది మాత్రమే ఇప్పుడు ఇక్కడ నేను జ్ఞాని కాకుండా అడ్డుపడేటువంటి ప్రధానమైనటువంటి ఆటంకం ఇమోషనల్ రియాక్షన్ మోస్ట్ డేంజరస్ తర్వాత మీరు కనుక మనం కనుక కామనల నుంచి పూర్తిగా మనస్సుని పక్కకి మళ్లించగలిగితే కామనల ద్వారా మనస్సులో ఉత్పన్నమవుతూ ఉండేటువంటి ఆ భావ పరంపరకి ఆ సంకల్ప పరంపర నుంచి మనస్సును మళ్లించగలిగితే భయం అంటే ఏమిటో మనకి తెలియకుండా పోతుంది అసలు భయం అనేది ఎందుకు కలుగుతుందంటే ఆ కామనలు కామనని అనుసరించి వచ్చేటువంటి సంకల్ప ప్రవాహము అక్కడి నుంచి పుట్టుకొస్తుంది భయం అనేది కాబట్టి సాధకుడు అనేవాడు మొట్టమొదటి ఫియర్ని దూరంగా కామ కామనని భయాన్ని రెండింటినీ దూరంగా అసలు భయం ఉండకూడదు ఎందుకంటే ఈ సృష్టి మొత్తంలో నేను భయపడాల్సింది ఏదీ లేదు అసలు మెడిటేషను ఆ మెడిటేషన్ ఎలాగంటే మామూలుగా తనలో తాను ధ్యానం చేసుకో ఈ సృష్టి జగత్తులో నాకు అవసరమైనది నేను కోరదగ్గది ఏదీ లేదు అని ఫస్ట్ మెడిటేషను ఆ తర్వాత ఈ మొత్తం సృష్టిలో నేను భయపడదగ్గది ఏదీ లేదు అని రెండింటి మీద మెడిటేట్ చేసి భయపడకూడదు దేనికంటే దేనికండి భయపడాల్సిందేమో ఆత్మరూపుడు తానయుండి శివోహం అని తెలుసుకోవాల్సిన వాడు దేనికో భయపడితో కూర్చుంటే ఏ ఏం భయం దేనికి భయపడాలి కాదండి ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి ఏమవుతున్నాయి ఎందుకు భయపడాలి ఎందుకు రానివ్వండి ఏం రిజల్ట్స్ వస్తాయో రానివ్వండి కాదండి హంగ్ అసెంబ్లీ అవుతున్నావు అవనేవ్వండి హంగ్ అసెంబ్లీ ఇప్పుడు సింగిల్ అసెంబ్లీ హంగ్ కాని అసెంబ్లీ ఉండేవో నష్టపోయాము ఏం లాభపడ్డాము హంగ్ అసెంబ్లీ ఏమి నష్టపోతాము సంసారం నిత్య ఉంటే ఇంట్లో లాభపోయేదే ఉంది నష్టపోయేదే ఉంది హంగ్ అయితే అవనివ్వండి ఏదో తాలిబాన్ వచ్చా రానివ్వండి తాలిబాన్ రానివ్వండి వస్తే రానివ్వండి మీరు ఆపగలరా ఇప్పుడు ఎక్కడో సౌదీ అరేబియాలో పుట్టినటువంటి ఒక మతము ట్రైబల్ రిలీజియన్ ఈ రోజున సమాజాన్ని శాసిస్తోంది భారతీయ సమాజాన్ని శాసిస్తోంది దా దాన్ని మీరు సృష్టించలేరు దాన్ని భగవంతుడు సృష్టించాడు మీరు ఎవరో తీసుకొచ్చారా దాన్ని మీరు దాన్ని తోసిస్తారంటే పోతుందా మీరు తోసేయగలుగుతారా లెట్ ఇట్ కమ్ లెట్ ఇట్ ఎగ్జాస్ట్ ఇట్స్ స్పైట్ ఆ తర్వాత అదే ఉపశమస్తుంది హౌ ఆర్ యూ వై ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ సంథింగ్ లైక్ దాట్ సో కాబట్టి భయం అనేది అసలు భయపడాల్సింది ఏమీ లేదు మీకు బ్రహ్మకి ద్వారము అంటే బ్రహ్మజ్ఞానానికి ఆత్మసాక్షాత్కారానికి ద్వారము అభయము కియర్లెస్నెస్ ఎఫర్ ఎఫ్ ఎనీథింగ్ తర్వాత మీకు అభయం ఎలా వస్తుంది భయం లేని స్థితి ఎలా వస్తుందంటే దానికి ట్రిక్ అంటే ట్రిక్లాగా కిటుకు కిటుకులాగా అనిపించకపోతే ఐ కెనాట్ హెల్ప్ మీరు దీన్ని బాగా అభ్యాసం చేయాలి ధ్యానం ఏమిటంటే నేను ఈ సృష్టిలో భయపడదగ్గది ఏదీ లేదు అని అభ్యాసం చేయాలి ఏ ఏమిటి భయపడతారు కాదు ప్రాణం పోతుంది ప్రాణం పోవడం పోనీ దేహానికి ప్రాణం పోతుంది నాకు పోదు సంపద పోతుంది సంపద ఏం పోతుంది ప్రారంధాధీనంగా నడుస్తూ ఉంటుంది ధర్మరాజు గారు ఓవర్నైట్ అడవికి పోయాడు శ్రీరాముడు విజయన అవర్ కింగ్ అవ్వాల్సిన వాడు అడవి దారి పట్టి కట్టుకుడలతో పోయాడు అవత స్థలభాండ విసర్జనం అయిపోయి గ్రామం నుంచి నగరానికి వచ్చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పార్టిషన్ అయితే పార్టిషన్కి డెసిషన్కి ముందు రోజు దేవర్ ఓనింగ్ ఎ బంగాళా ఇన్ లాహోర్ వెరీ రిచ్ ఫ్యామిలీ ఇన్ లాహోర్ పార్టిషన్ డెసిషన్ వచ్చిన క్షణం దే పాపర్స్ అండ్ ఆ బంగ్లా బయట రోడ్డు మీద నిలబడి ఉన్నారు ఆ బంగ్లా ఇట్ ఈస్ నాట్ దే బంగ్లా ఎనీ మోర్ ఆ రోడ్డు మీద రైల్వే స్టేషన్కి వచ్చి ఏదో రైలు రెండు రోజులు ప్రయాణం చేసి ఇండియాలోకి వచ్చి ఓ మూటతోటి ఆ ఢిల్లీ పురవీధుల్లో అడుక్కు తిని తర్వాత ఏదో అయ్యారు సో మనం అసలు హిస్టరీ యొక్క డిఫికల్టీస్ని మనం ఏం చూడం లేదు రకంగా చెప్పాలంటే కాబట్టి దేనికి భయపడ్డాం మేము డిఫికల్టీస్ వస్తే ఫేస్ చేస్తాం వాటిస్ దే అనేటువంటి సో యాంగ్జైటీ వరీ యాంగ్జైటీ ఉంటుంది యాంగ్జైటీ ఎక్కడి నుంచి వచ్చింది వాట్ ఈస్ ది ఫౌండేషన్ ఆఫ్ దిస్ యాంగ్జైటీ నేను దేహము ఆ దేహాన్ని తాను అనుకోవడం వల్ల ఏ వ్యక్తిత్వం పుట్టిందో ఆ వ్యక్తిత్వంలో యాంగ్జైటీ అంటే బెంగా కూడా భాగంగా ఉంటుంది దేహాభిమానాన్ని పెట్టుకుని దేహమే నేను అనే వ్యక్తిగా బతుకుతో నాకు భయం ఉండకూడదు బెంగ ఉండకూడదు అంటే అది కుదరదు అంతే కాబట్టి బెంగా భయం వచ్చినప్పుడల్లా నేను దేహమా ఈ దేహము ఈ దేహము నేను అనుకుంటే వచ్చిన ఉత్పన్నమైన ఏ అహంకారం కలదు ఆ అహంకారానికి భయం కానీ ఆ అహంకారమే మిచ్చి అంటుంటే దేనికి భయం కాబట్టి దేహాభిమానాన్ని పరిష్కరించుకోగలిగితే సో కాబట్టి భయం వచ్చినప్పుడల్లా ఐ ఆమ్ ది బాడీ నేను దేహము అనే అజ్ఞానం నుంచి భయం పుట్టింది కనుక వివేకాన్న అభ్యాసం చేస్తూ ఐ హమ్ నాట్ ది బాడీ అని వివేకాన్న అభ్యాసం చేస్తే భయం పోతుంది రోగం వచ్చింది అనుకోండి వీడిని రోగం చంపదు రోగ భయం చంపుతుంది మృత్యు వల్ల హాని ఎవరికి కలగదు మృత్యు భయము వల్ల హాని కలుగు మృత్యువు ఎవరిని కష్టపెట్టదు మృత్యు ఏం చేస్తుందంటే కబలించి పారేస్తుందంటే అలా క్షణంలో తీసుకువెక్కపోతుంది ఎవరిని ఇబ్బంది పెట్టదు మృత్యువు మృత్యువు మృత్యువు వల్ల హాని ఎవరికీ కలగదు It is the fear of death that makes people suffer. Virtue all suffering ever again on another. So, Kabatay Nenu Dehamu Kaanu Ane Vivekan Abhyasan Jaitan Vara Bahim Bhotan. Bhaya Nivurinjami Nen Aneka Levels Loh Yachshan Ange Shkosun Ane Taravata కాన అన్నది గతకాలీన స్మృతుల్లోంచి పుడుతుంది భయము అన్నది భవిష్యత్ కాలము యొక్క ఊహల్లోంచి పుడుతుంది భయం అక్కడి నుంచి పుట్టుకోవచ్చు మీకు మీకు భవిష్యత్తు చెప్తా ఉన్నవాళ్ళు మీకేం ఉపకారం చేశారో నేను అడగను కానీ ఎందుకంటే మీ ముఖం చూస్తే వాళ్ళు ఉపకారం చేశారని నాకు అనిపించట్లేదు మీకు అనిపిస్తే గాడ్ బ్లెస్గా ఎందుకంటే మీరు గత పదిహేళ్ళ నుంచో ఇరవై ఏళ్ళ నుంచో జ్యోతిష్ శాస్త్రం చేత మీరేమో ఫ్యూచర్ అంతా చెప్పించేసుకుంటే మరి మీరేమో సంసారం నుంచి బయటపడిపోయి ఉండాలి వాటికి ఇంకా సంసారంలో అలాగే మగ్గిపోతున్నారు కాబట్టి వాళ్ళు ఏం ఉపకారం చేశారో నేను ఎరగను కానీ వాళ్ళు మాత్రం భయం ఒకటి హృదయాల్లో గట్టిగా పాదుకునేట్లా చేశారు ఏ ఉపకారం చేశారో మా మానవాడి పెళ్లి బాగా అయింది మా కొడుకు పెళ్లి బాగా అయింది కూతురు పెళ్లి బాగా వాళ్ళందరికీ సంతానం కలిగింది అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు సంసారం మాట్లాడుతున్నారా లేకపోతే ఆత్మజ్ఞానం మాట్లాడుతున్నారా కాబట్టి మీకు ఈ జ్యోతిష్ శాస్త్రం యొక్క సపోర్ట్ అంతా కూడా మీ సంసారం మరింత జటిలం అవడానికి ఉపయోగపడిందా లేకపోతే సంసార బంధం నుంచి విముక్తి అవడానికి ఉపయోగపడిందా దేనికి ఉపయోగపడింది ఈ ముహూర్తాలు ఈ కాలాలు ఈ ప్రొడిక్షన్స్ దేనికి ఉపయోగపడ్డానికి సంసారం మరింత జటిలం అవడానికి ఉపయోగపడ్డాయి What are you talking then? And other than that, What is the difference between you and your body? Suppose, If you have a plan, I am the one. Then? I am the one. Then? What difference it makes? What difference it makes? What difference is that you have a lakshah? Okay. You have a lakshah. I am the one. సో వాడి డిఫరెన్స్ అయినప్పుడు ఏం డిఫరెన్స్ ఉంది అవనప్పుడు ఏం డిఫరెన్స్ ఉంది అయినప్పుడు మన అయోగ్యులు అభాగ్యులు అల్పులుగానే మిగులు ఉన్నాం అవనప్పుడు అలాగే మిగులున్నాం వాడు డిఫరెన్స్ ఇట్లా ఇప్పుడు ఒక డబ్బు సంపాదించాడు డబ్బు లేనప్పుడు దుఃఖంగా ఉండేవాడు డబ్బు సంపాదించాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు దుఃఖంగానే ఉన్నాడు సో ఇప్పుడు డబ్బు వాడికి ఏమిటి ఉద్ధరించినట్టు తప్పు డబ్బుది కాదు తప్పు డబ్బుదని నేను అంటలేదు డబ్బు వల్ల నాకు రక్షణ కలుగుతుంది దుఃఖం పోతుందని అనుకోవడం అదే అజ్ఞానం డబ్బు చెప్పిన వాటికి నేను దుఃఖాన్ని పోగొడతానని డబ్బు చెప్పలేదు వీడు అనుకున్నాడు ఆ అనుకోవడమే అజ్ఞానం కాబట్టి భవిష్యత్తు యొక్క మనకి దుఃఖం కలుగుతుందంటే గతంలో మనం పడ్డ కష్టాలు గుర్తు చేసుకుంటూ ఉంటే దుఃఖం కలుగుతుంది అయ్యో ఈ కష్టాలు పడ్డాము ఆ కష్టాలు పడ్డాము మళ్ళీ అలాంటి కష్టాలు వస్తాయేమో భవిష్యత్తులో భయం కలుగుతుంది ఎంటే గతంలో మనం పడ్డ సుఖాలు గుర్తు చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఇటువంటి సుఖాలు భవిష్యత్తులో కావాలనే కామన బయలుదేరుతుంది గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉండడం ఆ గతాన్ని భవిష్యత్తులోకి ప్రాజెక్టు చేస్తూ ఉండడం మనిషి ఇలాగే బతుకుతున్నాడు తప్ప ఈ గతము యొక్క సత్యత్వమేమి ఈ భవిష్యత్తు ఎంత యథార్థమో ప్రశ్న వేసుకున్న రోజు వాడు కృతార్థలేకపోతాడు ఆ ప్రశ్నే వేసుకోవడం ఆ గతాన్ని చుట్టూ మేడ కడతాడు ఆ భవిష్యత్తు చుట్టూ మేడలు కడుతూ ఉంటాడు వాటి చుట్టూ మా ఫౌండేషన్స్ వేసి బలంగా కట్టి పెట్టుకుంటాడు ఇవో ఇదంతా నా గతము ఇది నా భవిష్యత్తు అలా కడుతూ ఉంటాడు ఈ మేడలు దిక్కిమాల మేడలు ఇవి అలాగా పేక మేడల కూడా కరాకష్టమైన మేడలు ఎందుకు పనికిరాని మేడలు వీటి వల్ల శోకము తప్ప ఇంకా ఏమి మిగలదు సో నిజానికి ఫియర్ చూడండి యుఆర్ ద ఎగ్జిస్టెన్స్ యు ఆర్ నాట్ ద పర్సనల్ ఎగ్జిస్టెన్స్ పెర్సనల్ ఎగ్జిస్టెన్స్ అన్న దాని నుంచి భయం వస్తుంది ఇప్పుడు నేను ఉన్నాను అన్నప్పుడు భయం లేదు నేను ఇద్దరు పిల్లల తండ్రిని నలుగురు పిల్లలకి తాతని లేకపోతే ఈ ఈ నేను అనేప్పుడు భయం వచ్చేస్తుంది దాని సో ఆ ఎగ్జిస్టెన్స్ చుట్టూ ఒక పర్సనాలిటీ మీరు ఎప్పుడైతే బిల్డప్ చేశారో ఆ పర్సనాలిటీ నుంచి భయం పుట్టుకొస్తుంది అంతేగాని అయామ్ అనే ప్యూర్ బీయింగ్ నుంచి భయం రాదు కాబట్టి మీరు పర్సనల్ ఎగ్జిస్టెన్స్ని డ్రాప్ చేసి ప్యూర్ ఎగ్జిస్టెన్స్లో నిలిచి ఉండడం అభ్యాసం చేస్తే భయం అవకపోతుంది ఇంకొకటి మీరు ఆలోచించండి ఏది లోపలుందో అదే బయట ఉంటుంది ఏది బయట ఉందో అదే లోపల ఉంటుంది వాట్ ఈజ్ ఇన్సైడ్ ఈజ్ అవుట్ సైడ్ అండ్ వాట్ ఈజ్ అవుట్ సైడ్ ఈజ్ ఇన్సైడ్ బయట ఉన్నదానికి లోపల ఉన్నదానికి డివిషన్ అనేది వాస్తవంగా లేదు కేవలం మనస్సు మాత్రమే ఇటువంటి భేదాన్ని కల్పిస్తుంది మీరు ఈ విషయాన్ని బాగా పరిశీలించండి మీకు భయం పోతుంది భయం ఎందుకు వస్తుందంటే లోపల ఉన్నది వేరు బయట ఉన్నది వేరు దాని నుంచే పుడుతుంది లోపల ఒకటి ఉంటుంది బయట మరొకటి ఉన్నది ఈ రెండింటికి గల్ఫ్ బిట్వీన్ వాట్ ఈజ్ ఇన్ సైడ్ అండ్ వాట్ ఈస్ అవుట్ సైడ్ దెర్ ఇస్ ఎ గల్ఫ్ ఇన్ సైడ్ ఫలానా పార్టీ వచ్చేసి రాజ్యం చేసేయాలి అవుట్ సైడ్ మరో పార్టీ వస్తుందేమో ఫియర్ కాబట్టి వాట్ ఈస్ ఇన్సైడ్ ఈస్ ప్రొజెక్టెడ్ ఆన్ టూ ది ఔట్ అండ్ వాట్ ఈస్ అవుట్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ సంస్కారాస్ ఇన్ సైడ్ ఇట్ ఈస్ ద మిక్స్చర్ దెర్ ఈజ్ నో డివిజన్ బిట్వీన్ ది టూ ఆ డివిజన్ మైండ్ క్రియేటెడ్ ఈ విషయాన్ని జాగ్రత్తగా వివేకపూర్వకంగా మీరు ధ్యానం చేసినట్లయితే భయం పోతుంది ఇప్పుడు ఉదాహరణకి ఎవడో గుర్తుకొచ్చాడు నేను ప్రేమించే వ్యక్తి గుర్తుకొచ్చాడు వాడి గురించి నేను భయపడుతున్నాను అనుకోండి చూడండి నేను ప్రేమించే వ్యక్తి అనేవాడు బయట లేడు వాడికి ఆపద వస్తుందేమో అని కదా నేను భయపడుతున్నాను ఆ ఆపద బయట లేదు వాడు బయటలేడు వాడికి వస్తుందేమో అనబడే ఆపదా బయటలేదు ఆ రెండు లోపలే ఉన్నాయి ఈ సత్యాన్ని మీరు తెలుసుకుంటే భయం పోతుంది బయట ఏదో ఇది మీరు అనుకున్నట్టుగా ఏది అవ్వదు నేనున్న విషయం మీరు అనుకున్నట్టుగా ఏది అవ్వదు ప్రభు చూడండి రేపు ఏది అది మీరు ఈవేళ అనుకుంటున్నారు కదా ఈవేళ అనుకున్నారు సరే రేపు ఏది కాబోతుందో ఈవేళ అనుకున్నారు నెల రోజుల క్రితం అనుకున్నారా అనుకోలేదు నెల రోజుల క్రితం అనుకున్నారండి ఇప్పుడు రేపు హంగ్ అసెంబ్లీ రాబోతోందండి రేపు హంగ్ అసెంబ్లీ రాబోతోందని ఈవేళ అనుకుని మీరు భయపడుతున్నారు మూడు నెలల క్రితం అనుకున్నారా హంగ్ అసెంబ్లీ రాబోతోందని మూడు నెలల క్రితం అనుకున్నారా అనుకోలేదు కదా కాబట్టి మూడు నెలల క్రితం అసలు థాట్ ప్రాసెస్లోనే లేని హంగ్ అసెంబ్లీ ఇప్పుడు థాట్ ప్రాసెస్లో ప్రవేశించి మిమ్మల్ని భయపడుతోంది మూడు నెలల క్రితం ఈ మధ్యలో ఇప్పుడు సడన్గా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ దీస్ త్రీ మంత్స్ స్లోగా ఐడియా మనస్సులోకి ఇన్ఫిల్ట్రేట్ అయ్యింది అన్నమాట అది మనస్సులోంచి అలా ఆవిష్కృతమయ్యి మిమ్మల్ని భయపెడతాం అది అయ్యేదేదో అవుతుంది దాని గురించి ఊరికే ఊహలు చేసుకుని ఏమో దృష్టాంతం కుదిరినప్పుడు కుదురుతుంది లేనప్పుడు లేదు తర్వాత మహాత్ములు ఇంక అభిప్రాన్ని కూడా వ్యక్తం చేస్తారు చూడండి ది అవుట్కమ్ యూ కెనాట్ డిక్టేట్ వాట్ ఈస్ టుమారో యు కెనాట్ డిక్టేట్ కావండి కాబట్టి రేపు ఏది లభిస్తే దానిని దట్ గ్లోరియస్ కన్సెప్ట్ రేపు ఏది లభిస్తుందో నాకు తెలీదు రేపు నేను ఏమైపోతానో నాకు తెలీదు నాకు తెలియదు తెలియకపోయినా దాన్ని తెలుసుకోవాలి అనే ఆకాంక్ష కూడా నాకు లేదు ఎందుకంటే అది ఎందుకు తెలుసుకోవాలనే ఆకాంక్ష ఎందుకు ఉంటుంది ఒక్కపిసరి భయాన్ని బట్టి ఉంటుంది రేపేమవుతుందో తెలుసుకోవాలనే ఆకాంక్షలో భయం యొక్క బీజము దాంట్లో ఇవిడ ఉంది నేను రేపు ఏమిటవుతుందో నేను తెలుసుకోవాలని అనుకోవటం లేదు నాకు తెలియనక్కర్లేదు నాకు తెలియక్కర్లేదు ఆ జైలుకి వాళ్ళకి కవర్ ఇచ్చారు నేను జీస్ జైబులో పెట్టుకున్నాను స్వామీజీ దాంట్లో ఏముందని అనుకుంటున్నారు ఏముందో నాకు తెలియదు కాదు ఏముందో చెప్తాను నువ్వు చెప్పక్కర్లేదు మరి ఏముంటుంది ఏమో ఏముంటుందో ఏముంటుంది ఏముంటుంది ఉంటుంది మనీ ఉందో లేదు లేకపోతే లేకపోతుంది మనీ ఉంది ఉంటే ఉంటుంది ఓకే దాని ఓపెన్ ఇంట్రెన్సీ నో ఐ డోంట్ వాంట్ ఓపెన్ ఇంట్రెన్సీ వై ఐ విల్ ఐ హావ్ డిసైడెడ్ ఐ విల్ ఓపెన్ ఇట్ ఓన్లీ టుమారో ఎవరిలో నాకు కవర్ ఇచ్చారు స్వామిజీ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ తర్వాత కానీ ఓపెన్ చేయకండి ఏం చెప్పేసారో ఇచ్చి నా చేతికి ఇచ్చారు అదే నేను సెజీలో వేసేసుకున్నాను కెనడాలో ఇచ్చారు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ తర్వాత ఓపెన్ చేయమని ఇచ్చారు సంజీలో వేసేసుకున్నాను నేను మళ్ళీ ఆ కవర్ కేసు చూడలేదు నేను నాకు అసలు దాంట్లో ఏముందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ కూడా లేదు దాంతో మర్చిపోయాను నేను ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వచ్చింది వెళ్ళిపోయింది నాకు నేను దాన్ని ఓపెన్ చేయలే వల్ల పడుంది అది నేను ఎప్పుడూ ఏప్రిల్లోనూ మేలోనూ సడన్గా నా కంట్లో కనపడి నేను ఏదో సర్దుకుంటూ ఉంటే నాకు కనపడింది ప్లీజ్ ఓపెన్ ఇట్ ఆఫ్టర్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ అని అప్పుడు గమ్మును ఓపెన్ చేశాను అయ్యో రెండు నెలలు ఆలస్యం చేశాను ఓపెన్ చేశాను దాంట్లో చిన్న గిఫ్ట్ ఉంది ఫిబ్రవరి సిక్స్టీన్త్ ఆమె గారు ఆమె ఆ ఇచ్చినవిడు ఒక సత్య పుణ్యాత్మురాలు ఆవిడ బర్త్డే ఏదో సమ్ ఐటమ్ సమ్ సిల్వర్ ఐటమ్ వేసి కదా వెరీ హ్యాపీ ఆ తర్వాత కలిసినప్పుడు మీ బర్త్డే నాడు నాకు మీరు పంపించిన వస్తువు నాకు దొరికిందని కూడా చెప్పి సంతోషం అని చెప్పి ప్రశ్న నేను చెప్పాను అనుకో ఇది అదేదో సిల్వర్ ఐటమ్ అది ఐ గేవిటప్పుడు టూ సంబాళి ఐ గేవి టూ సంబాధి ఎవడో వాడుకుంటాడంటే వాడికి ఇచ్చేసాడు దాంట్లో ఏముందో నాకు తెలుసుకోవాలని అనిపించను కూడా అనిపించలేదు ఎప్పుడైతే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ గ్లోరియస్ అన్సర్చంటీ ఇట్ ఈస్ అన్సర్చి బట్ ఆయన అన్సర్చంటీ వచ్చి డిస్టర్బ్స్ యూ కాదు డిస్టర్బింగ్ అన్సర్చింటీ కాదు గ్లోరియస్ అన్సర్చ్ఎంటీ i love it endukante i'm not sure what will happen tomorrow anna i'm not worried oka love lesion kuda naaku em avuthundo aney bengala idu emaithe adu avuthundi whatever happens i will accept ye whatever happens happens by the will of god high ga guname cheyisipoddu ye attitude ante zero curiosity zero interest in the future zero not 100% ఫ్యూచర్ అది కనుక డెవలప్ చేయగలిగినట్లే అంటే రేపు పొద్దున్న రైల్ టికెట్ కొనుక్కోదని కాదు నా అభిప్రాయం ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ క్రోనలాజికల్ టైం రైల్ టికెట్ క్రోనలాజికల్ అది సైకలాజికల్ టైం కాదు రైల్ టికెట్ సైకలాజికల్ టైం కాదు రిక్రోనలాజికల్ నేను అప్పుడే కొనేసి పెట్టుకున్నా కూడా రైల్ టికెట్ రైలు టికెట్ కొనుక్కున్నా విమానం టికెట్ కొనుక్కున్నా ఎప్పుడు టికెట్లు అలా ఉంటాయి ఆ పెట్టేలో ఆ టైం వచ్చిన కూడా టికెట్ తీయడం దాన్ని ఖర్చు పెడుతున్నాం కానీ అది క్రోనలాజికల్ వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ క్రోనలాజికల్ క్రోనలాజికల్ టైమ్ మీకు భయాన్ని కలిగిస్తుంది ఇట్ ఈస్ ది సైకలాజికల్ టైమ్ దట్ మేక్స్ టు ఫియర్ సో టైమ్ని యూ డివైడెడ్ త్రీ సెక్షన్స్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ దాంట్లో ప్యాస్ట్ దట్ డివిషన్ ఈస్ సైకలాజికల్ And that psychological past makes you suffer and psychological future makes you afraid of life. Because, you have to stop 12 hours after you've done that. That's not certain, that's not certain. Allah anti-coronal rape guruvara is not a problem. Rape guruvara. But, guruvara is a good practice of the laxmi practice. Allah anti-pichy, that's a good practice. That's a good cycle. గురువారం కలిపితే శుక్రవారం వాట్ ఎవర్ దట్ ఈస్ సైకలాజికల్ రియల్ ఫ్రీడమ్ మోక్షము అని మనం ఏదైతే అంటున్నామో దానికి అభయము అని తేరు ఎందువల్లంటే ఇట్ ఈస్ ఫ్రీడమ్ ఫ్రమ్ వరీ అండ్ ఫియర్ దట్ ఈస్ ది మోక్ష దట్ ఈస్ రియల్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటే మోక్షం అంటే అదేదో విమానం వచ్చేసి అప్సరస్థలు ఎదుర్కొండగా నిలబడి మనం తీసుకెళ్ళి దాంతో గుర్తుపడతారని కాదు అలా కాదు అదేదో విమానం వైకుంఠానికి ఏదో మనుషులు అలా చెప్పుకుని సంతోషపడతారు అది వాళ్ళు ఇష్టంగానే అది కాదు ఫ్రీడమ్ అంటే అది వర్క్ షాప్ అంటే అది కాదు విముక్తి కదా దేని నుంచి విముక్తి భయము నుండి విముక్తి సో రేపటి పరిస్థితిని రిజల్ట్ కర్మని మా ఫలిత కదాచ కర్మ చేయటమునందు నాకు అధికారము ఉన్నది తప్ప కర్మ యొక్క అవుట్కమ్ ఫలాన్ని నిర్దేశించటంలో నాకే అధికారము లేదు కాబట్టి నేనేం చేస్తాను కర్మ ఫలం మీద అసలు దృష్టే పెట్టను అంటే అర్థం ఏమిటి కర్మఫలము మీద దృష్టి అంటే కామనా అని అర్థం కర్మఫలం ఇలా ఉండాలి ఎలా ఉంటుంది కామనా అంటే నా హృదయంలో కామన అనేదే ఉండదు దాంతో ఏమైపోతుందంటే భయం అనేది లేకుండా అయిపోతుంది అప్పుడు కర్మఫలాలు వస్తూ ఉంటాయి వచ్చినవి వస్తాయి పోయినవి పోతాయి సో మనము ఆ భవిష్యత్తులోంచి భయం ఎందుకు పుడుతుందంటే ఆ భవిష్యత్తు గురించి సంకల్పించి భావన చేసి దాని మీద అభిరుచి కలిగి ఉండి దాని మీద మీరు అటెంటివ్గా సాధానంగా ఆ భవిష్యత్తును అలా పరిశీలిస్తూ ఉంటే దాని నుంచి భయం పుట్టుకొస్తుంది దాన్ని ఇగ్నోర్ చేయటం నేర్చుకుంటే వచ్చింది వస్తుంది పోయింది పోతుంది మీరు అలా బెంగ పెట్టేసుకుంటే దాంట్లో మార్పు ఉండదు ఏ బెంగా పెట్టుకోకుండా అలా ఖాళీ అలా విశ్రాంతిగా ఉండిపోతే అది జడిపోదు అంత మాత్రం చేస్తాం నేను ఒక కథ చెప్పేవండి మీకు చాలాసార్లు చెప్పాను ఒక ఒక ఆయనకి ఇద్దరు బాధ్యతలు ఆయన ఊరు వెళ్తాడు అడవి మార్గం గుండా రావడానికి రాడు ఆరైపోయినా రాడు చీకటి పడిపోయింది అడవి మార్గం గుండా రావాలి ఇంకా రాడు అప్పుడు ఒక ఆవిడ కూర్చుని ఏడుస్తూ ఉంటుంది సోకర్ణాలు పెడుతూ సో ఇంకొక చక్కగా పనులు ఇంట్లో పనులన్నీ చక్కగా దిద్దుకుంటూ ఒకసారి అవకాశంగా పనులు చూసుకుంటూ ఉంటుంది ఇద్దరు భార్యలు అనమాట అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏడుస్తూ ఉన్నవాడిని వాడిని ఓదారుస్తారు ఏమో ఏడుస్తున్నావు అంటే మా ఆయన ఊరేడు ఇంకా రాలేదు అడవి దారి కదా అంటే అవునని పాపం వాళ్ళు కూడా సింపతి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు ఆవిడ ఏడుస్తూ ఈ లోపల వాళ్ళకి వాళ్ళలో ఇంకో వాళ్ళకి డౌట్ వస్తుంది ఆ రెండో ఆవిడ ఏం చేస్తుంది ఏం చేస్తున్నా పరిశీలిస్తే ఆవిడ చక్కగా యాక్టివ్గా పనులు చేసుకుంటారు అప్పుడు వీళ్ళు ఉండవట్లేక ఆవిడని అడుగుతారు అదేవిటి నువ్వెందుకు ఏడవట్లేదు అడుగుతారు అడిగితే దాని మొగుడు వచ్చినప్పుడు కూడా వస్తాడు అని చెప్తున్నాడు కదండి కాబట్టి భవిష్యత్తు గురించి సో దట్ ఈస్ ది యాటిచ్యూడ్ కాబట్టి ఓ ప్రశ్న ఉంది ఏంటంటే ఆ ప్రశ్న ఏమండి మీరు భవిష్యత్తు గురించి పట్టించుకోద్దన్నారు రేపు పొద్దున్న ఏమవుతుందో రిజల్ట్స్ ఏమొస్తాయో పట్టించుకోద్దన్నారు సపోజ్ రిజల్ట్స్ అనుకూలంగా రాలేదనుకోండి అప్పుడేమిటి అని ఒక ప్రశ్న మీరు అడిగే ప్రశ్న ఉంటుంది ఇంకెంత గంటే ఉంటుంది ఇప్పుడు అడిగే ప్రశ్నలు ఉంటాయి ఏమీ పట్టించుకోవద్దని చెప్పావు నువ్వు సంసారం గురించి పట్టించుకోవద్దని చెప్పావు సరే రేపు పొద్దున్న ఏదో అయింది వా నీళ్లు తాగడానికి నల్లా రాలేదనుకో తాగే నీళ్లు రాలేదనుకో మరి అప్పుడు పట్టించుకో నువ్వు సలహా చెప్పే బాధ నీళ్ళు తాకపోతే ఏం చేస్తావు ఈ ప్రశ్న ఎలా ఉందంటే ఇప్పుడు నేను ఈ కళ కంటున్నా కదా ఈ కంటున్న కళ సమాప్తం అయిపోతే అప్పుడు ఏం చేయాలని అడిగినట్టుండి ఈ క ఈ కంటున్న కళ ఆగిపోయింది అనుకో అయితే ఈ కంటున్న కళ ఈ కళ యొక్క ప్రవాహం అలా లేకుండా మలువలా వచ్చిందనుకో అప్పుడు ఏం చేయాలని అడిగినట్టుండి అరే హోల్ లైఫ్ ఈజ్ అ లాంగ్ డ్రీమ్ ఇట్ ఈస్ అంత మిథ్యది దాంట్లో సత్యం ఏం లేదు అది అది మిథ్యా అని తెలుసుకుని బీట్ ధన్ విత్ దాని గురించి ఆదుర్దాపడడం బెంగపెట్టుకోవడం అనేది చాలా సందర్భం సో కాబట్టి భవిష్యత్తు గురించి అసలు ఆలోచించనే ఆలోచించద్దు జస్ట్ లివ్ ఇన్ ది ప్రెసెంట్ మరి పట్టించకపోతే ఏమవుతుంది ఏమైతే అది అవుతుంది రాని అయినప్పటికపోతుంది ఆయన సంగతి ఏమవుతుంది ఏదో ఒకటి అవుతుంది ఇప్పుడు రోగం వచ్చి హాస్పిటల్లో చేరాననుకోండి సపోజ్ ఏమవుతుంది ఏమవుతుంది రోగం తగ్గితే బయటకు వస్తాం లేకపోతే స్వర్గానికి పోతాం ఏదో ఒకటి అవుతుంది బెంగపెట్టుకుంటే ఏమైనా కాదు పట్టించి పట్టించుకుని ఏం చేస్తావు పట్టించుకుని నా కాకపోతే నా ఆయుర్దాయం ఎంత ఉందో వెళ్ళి వాడిని కడుక్కోవాడు వాడు ఎవడో చెప్తాడు ఆయుర్దాయం ఇంకో ముప్పై ఏళ్ళు ఏం ఏం చేసుకుంటారు ఆ ఇన్ఫర్మేషన్ తోట కాగితం మీద రాసిస్తాడు పసుపు బొత్తు పెట్టి చూసి సంతోషించాటో భయము అనేది అసలు దరిదాపులకి రానివ్వద్దు సో వితరాగ భయక్రోధ ముని ముని మననాన్ ముని మునిగా ఉండాలి ముని అంటే గడ్డాలో మేషాలు పెంచుకుని తెల్లగా చూసిన అది కాదు ముని అంటే అది నాకు ముని ఈ గడ్డాలోవి వాటి ఆధ్యాత్మికతకి ఏమీ సంబంధం లేదు వన్ థింగ్ చూస్తున్నాం ఇది ఇవి దిస్ ఇస్ సమ్థింగ్ ఫిజికల్ సిచ్యువేషన్ దానికి ఆధ్యాత్మికతకి సంబంధం లేదు కాబట్టి ఏదో గెడ్డ ఉంటే మహాత్ముడని గెడ్డ లేకపోతే అయోగ్యుడని దిస్ ఇస్ ఆల్ సిల్లి సో ముని వంశుడ్ బి ముని అంటే మననశీలు ఇప్పుడు ఇందాక నుంచి నేను మీకు చెప్తున్నది ఇట్ ఈస్ మననం ఉంది ఇటు వచ్చే మననాన్ని లౌడ్గా చేస్తున్నాను నేను అక్కడ భాష్యకారులు తర్వాత టీకాకారులు రాసినటువంటి వాక్యాలను ఎదురకుండా పెట్టుకుని లౌడ్గా మననం చేస్తున్నారు ఈ మననాన్ని ఎవడికి వాడు జీవితంలో ఆయా సందర్భాల్లో యథోచితంగా సందర్భాన్ని బట్టి మననాన్ని చేసుకుంటూ ఉండాలి తర్వాత యోగ్యమైన గ్రంథాలని పఠించాలి మననంలో భాగంగా యోగ్యమైన గ్రంథాలని పఠించాలి యోగ్యమైన గ్రంథాలు అంటే అది సాధకులు జాగ్రత్తగా చూసి చేసుకోవాలి ఊరికే ఏవేవో గ్రంథాలను అలా కాకుండా చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి ఓపెన్ మైండ్ ఉండాలి లవ్ ఫర్ ట్రూత్ ఉండాలి ఓపెన్ మైండ్ ఉండాలి లవ్ ఫర్ ట్రూత్ ఉండాలి నామరూప కమిట్మెంట్ ఉండకూడదు నాపరూప కమిట్మెంట్ చాలా మిస్లీడింగ్ ఉంటుంది నేను ఏదో నిర్మోహమాటంగా చెప్తూ ఉంటాను నాలో నేను మళ్ళీ విచారం చేసుకుంటాను నా విచారం ఎలా ఉంటుందంటే ఎందుకని నేను పాఠం ఇలా ఎందుకు చెప్తున్నాను ఈజ్ ఇట్ నెసరీ ఇలాగ చెప్పడం అవసరమా దీన్ని మార్చడం అవసరమా అని అలా విచారం చేసుకుంటూ ఉంటాను మళ్ళీ నాకు అనిపిస్తుంది ఏం ఎలా మారుస్తాం అంతా నిషేధపూర్వకంగానే ఉంటుంది నేతి నేతి ఆదేశ నిషేధపూర్వకంగా ఉండే శాస్త్రాన్ని దాన్ని ఏదో పాజిటివ్గా చెప్పాలంటే ఎలా చెప్పడం కుదురుతుంది ఆ తర్వాత ఆ ఒక ప్రిన్సిపుల్ని చెప్పేప్పుడు ఒక పాజిటివ్ ఎగ్జాంపుల్ అని ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్ ఇవ్వడం ఇది శాస్త్రం యొక్క పద్ధతి అలా ఉంటుంది అన్వయ నిషేధ పద్ధతి అలాగ ఉంటుంది గీతంతో అలాగే ఉంటుంది తర్వాత ఎగ్జాంపుల్స్ కొంత ఎక్స్ట్రీమ్గా ఇవ్వటం కూడా దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది మెథడ్ సో వీఆర్ డూయింగ్ ఆల్ రైట్ అని అనిపిస్తుంది సో ఎనీవే సో టోటల్ కమిట్మెంట్ టు ట్రూత్ అండ్ టోటల్ ఓపెన్ మైండెడ్నెస్ ఈ రెండు ఉండాలి మనం యొక్క లక్షణం సాధారణంగా మనం అలా ఉండవు మనం ఎలా ఉంటామంటే ఎదురువా ఎదుటి వాళ్ళు మన బుద్ధిలో పెట్టినటువంటి సమాచారం ఇన్ఫర్మేషన్ అది జ్ఞానమని దానికి జ్ఞానం పేరు జ్ఞానం ఎలా అవుతుంది అది జ్ఞానం కాదు ఇట్ ఈస్ సమ్ ఇన్ఫర్మేషన్ సమ్బడి హ్యాస్ పుట్ ఇట్ దే అండ్ యూఆర్ క్యారీయింగ్ దట్ అది జ్ఞానం ఎలా అవుతుంది దా ఇన్ఫర్మేషన్ అవుతుంది తప్ప జ్ఞానం కాదు అనుభవపూర్వకంగా ఫస్ట్ హ్యాండ్ మీకు ఏది తెలుసో దాన్నే జ్ఞానం జ్ఞానం విజ్ఞాన సహితం అంటాడు శ్రీకృష్ణుడు సో తత్తేహం ప్రవక్ష్యామి జ్ఞానం విజ్ఞాన సహితం ప్రత్యేహం ప్రవక్ష్యామి జ్ఞాత్వా అమృతమష్ణుకే ఏడో జ్ఞాన విజ్ఞాన యోగం అంటే ఏది జ్ఞానము ఏది మీకు అనుభవపూర్వకంగా ఉంటుందో అది జ్ఞానము జ్ఞాన విజ్ఞాన అప్పుడే అది కంప్లీట్ అవుతుంది అంతేగాని సపోజ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఎవడో నా బుర్రలో పెట్టింది నేను మీ బుర్రలో పెడతాను అది జ్ఞానం ఎలా దానికి జ్ఞానం అని పేరు పెట్టేసుకుంటే మనం కృషి అయిపోతూ ఉంటాం నాకు బాగా జ్ఞానం ఉంది నేను కృషి అయిపోతూ ఉంటాం సో అది జ్ఞానం అవదదు ఎస్పెషల్లీ వేదాంత కాంటెక్స్లో దాన్ని జ్ఞానం అనడానికి వీల్లేదు జ్ఞానం విజ్ఞాన సహితం ఏ జ్ఞాత్వా అన్యతో నా అవశిష్యతే ఏడో అధ్యయనంలో రెండో శ్లోకం దేనిని తెలుసుకున్న తర్వాత జ్ఞాతవ్యం నా అవశిష్యతే ఇంకా తెలుసుకోదగ్గది ఏదీ మిగిలి ఉండదు అది జ్ఞానము విజ్ఞాన సహితము అది తెలుసుకున్నాక ఇంక తెలుసుకోదగ్గది ఏది మిగిలి ఉండదు ఇది జ్ఞానం దాన్ని జ్ఞానం అనార్థం ఏదో ఎవడో సమాచారం నా బుర్రలో పెడితే అది నేను మీ బుర్రలో పెట్టి అది జ్ఞానం ఎలా అవుతుంది సో ఆ తేడాని గమనించాల్సి జ్ఞానానికి సమాచారానికి చాలా డిఫరెన్స్ ఉంది నన్ను ఎవరిలో అడిగారు ఏమని అడిగారంటే ఏమండీ పోతన శ్రీకృష్ణుడికి విషాన్ని పానం చేయించడం కోసం ఆ చిన్నపిల్లవాడికి అంత క్రూరమైన పని ఆవిడ అసలు ఎందుకు చేయాలనుకుందండి అని అడిగారు అంటే అప్పుడు చాలా మహావిద్వాంసులాగా పెట్టి గర్గసంహిత అనే పుస్తకం ఒకటి నా దగ్గర ఉంది ఆ పుస్తకం తీసి దాంట్లో పోతన యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఉంది నా గుర్తు లేదు ఆ పూర్వజన్మ వృత్తాంతం కథ తీసి సంస్కృతంలో ఉంటుంది సంస్కృతంలో ఉందంటే ఊరికి చూస్తే తెలుస్తుంది ఏదో చిన్నప్పటి నుంచి ఆ భాషను అభ్యాసం చేసిన కారణంగా వాడు తప్పులతో ముద్రించినా కూడా సవరించి చూడవచ్చు సమస్య కాదు మొత్తానికి పూతన పూర్వజన్మలో అదేదో చేసింది దాంతో దానికి ఏదో శాపం వచ్చిందో ఋషి శాపం ఆ ఋషి శాపం ఏమనిచ్చేటంటే నువ్వు ఒక శిశువుకి విషపానం చేయించడానికి ప్రయత్నించినప్పుడు ఆ శిశువు చేతిలో సంహరింపబడి అప్పుడు నీకు స్వర్గలోక ప్రాప్తి ఆ మహర్షి శాపం ఇచ్చాడు అందుకోసం చేసింది అని అది గర్గసంహితలో ఉందని అది చెప్పాను నాకు అది చెప్తే ఆ సమావేశంలో అందరూ మహానందుడు చప్పట్లు కూడా అయితే ఆ చెప్పడం అయిపోయిన తర్వాత వేలమొహం వేసుకుని నాలో ఎవడైనా ఒకటి దుఃఖపడితే అది దుఃఖపడ్డం అంటే దుఃఖపడ్డం కాదు అన్ఫర్టం ఎందుకంటే i am not uh, satisfied with what i did endukante what kind of knowledge it is you call it knowledge you have knowledge evallo edho pustakamlo rasindi nenu bhasha chinna vaadini ganaka chadivi chepparu aa bhasham iko vaste meeru joluku vachchu nen cheppi devudu aa bhasham iko raadu ganaka ఆ పుస్తకాలన్నీ తిరగదోడి ఓపిక మీకు లేదు కనుక మీరు ఇంకా చాలా పనులు ఉన్నాయి కనుక నాకు ఇంకా ఏ పని లేదు కనుక నేను ఆ పుస్తకాలన్నీ తిరగదోడి ఆ కథలన్నీ ఆశని కాగితం మీద మిమ్మల్ని ఇంట్రెస్ట్ చేయడం కోసం పెట్టు కూర్చున్నాను కనుక నా గురించి నేను చెప్పాను ఇది నాలెడ్జ్ ఐ డోంట్ కన్సిడర్ ఇట్ యాస్ నాలెడ్జ్ నేను నాలెడ్జ్ అని అనుకోండి అంటే ముని హి అండ్ ముని గురించి చెప్తున్నా మీకు నేను బాత్నంటే ఓపెన్ మైండెడ్ అండ్ దెన్ హీఈ్ కమిటెడ్ టు ట్రూత్ ఇప్పుడు ఇప్పుడు ఈ కథ అన్ ట్రూత్ అన్న అభిప్రాయం కాదు సమ్ కైండ్ ఆఫ్ ఎ స్టోరీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ దాంట్లో ఏదైనా మెసేజ్ ఉంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ అండ్ దాంట్లో ఏదైనా స్వారస్యం ఉంటే కవితా స్వారస్యంగానే ఏదైనా ఉంటే దాన్ని కూడా ఏదైనా భక్తికి ఉపయోగపడే వర్షాలు ఇవన్నీ ఉంటే కానీ దాన్ని జ్ఞానమని పేరు పెట్టుకుని ఇలాంటి ఓ డను పోగేసుకుని ఇదే జ్ఞానం ఇంక దీంతోనే కాలక్షేపం ఉంటో ఐఎమ్ నాట్ ష్యూర్ ఆఫ్ దాట్ ఐ కెనాట్ డూ దాట్ ఎందుకంటే జ్ఞానం అంటే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా అన్యత నా అది జ్ఞానమంటే ఆ జ్ఞానాన్ని మననం ద్వారా మీరు పొందగలుగుతారు మునిభి వేదపారదై చూడండి వేదంతో మొదలు పెట్టాలి వేదంతో అంతం చేయకూడదు త్రైగుణ్య విషయా వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో ఏదైనా ఒక ధర్మం చూడు ఈ గ్రంథం నుంచి నువ్వు బయటికి పో అని అదే గ్రంథం చెప్పి ఎక్కడైనా ఉందంటే అది వేదవే ఇంకెక్కడా లేదు బైబిల్కి అతీతంగా పోని బైబిల్ చెప్ప ఏ మతగ్రంథము నాకు అతీతంగా నువ్వు వెళ్ళని చెప్పను వేదం మాత్రమే చెప్తుంది చూడు నాకు అతీతంగా నువ్వు పో అని చెప్తుంది నేను శబ్దరాశిని శబ్దానికి దొరికి తత్వం కాదది కాబట్టి శబ్దంతో నువ్వు పొంది ఉపకారానంతా పొంది శబ్దం నుంచి అవతలకి పో అని వేదం చెప్తుంది కాబట్టి వేదముతో ప్రారంభించు కర్మకాండలోనే దిగబడిపోకు దాని నుంచి ముందుకు రా ముందుకు వచ్చి ఉపాసనలగి చేసి అంతఃకరణ శుద్ధి పొంది ఉపనిషత్తు జ్ఞానాన్ని పొంది దానికి కూడా అతీతంగా బ్రహ్మవై ముందుము ఎత్ర వేద అవేదాభవంతి సుషుప్తిలో వేదముందా లేదు వేదము అవేదమై కూర్చుంది సుషుక్తిలో బ్రహ్మ సుషుక్తి వంటి నిద్ర వేమను చెప్పాడు నిద్రతత్వము తెలిసినవాడు బహు గొప్ప యోగిరా విశ్వదాభిరామ వినువేమ అని అలా ఏంటి నేను నా ఓన్ భాషలో పారాఫ్రెస్ చేశాను నిద్రలోనే భద్రంబు గలదు అంటూ ఏదో చెప్తాడు నిద్రతత్వం తెలిసి ఉన్నవాడు గొప్ప యోగి వాడు నిద్రలో తత్వం ఉంది అది తెలుసుకున్నవాడు గొప్ప యోగి ఎందుకంటే నిద్ర యొక్క స్వరూపం ఏమిటంటే మొత్తం జాగ్రత్త అవస్థలో మీరు అతను సత్యం చుట్టూ ఎంత విశేషణాలు దాని చుట్టూ మీరు పోగేసి పెట్టారో అవన్నీ కూడా డ్రాప్ అయిపోతాయి కాబట్టి నిద్ర అంటే ఏమిటి నథింగ్ నథింగ్ అంటే నథింగ్ ఆఫ్ ది ఎంటైర్ వేకింగ్ స్టేట్ అది నథింగ్ అంటే ది ఎంటైర్ వేకింగ్ స్టేట్ లేదు దేవుడు దేవుడి గురించి మీరేమో కొన్ని ఐడియాస్ పెట్టి కూర్చుంటారు అవన్నీ కూడా నిద్రలో ఉండవు దేవుడు నాకంటే భిన్నంగా ఉన్నాడంటారు అది నిద్రలో ఉండదు నేను అనే పర్సనల్ ఎగ్జిస్టెన్స్ గురించి ఇండాక చెప్పాను అది నిద్రలో ఉండదు జగత్తు యొక్క నానాత్మ నిద్రలో ఉండదు భయం ఉండదు సుఖం ఉండదు దుఃఖం ఉండదు శోకం ఉండదు ఏమీ ఉండదు నిద్రలో ఏమీ ఉండదు అంటే యొక్క విశేషాలు ఏమీ ఉండవు అక్కడుంది తత్వం కాబట్టి ముని ముని అన్నవాడు ఓపెన్ మైండ్గా ట్రూత్కి కమిట్ అయి ఉండాల్సి ఉంటుంది ముని గురించి ఇంకా చాలా మంచి మంచి విషయాలని మనం అనుకోవాల్సి ఉన్నది మళ్ళీ క్లాస్లో కంటిన్యూ చేద్దాం ఓం పౌర్ణమ పూర్ణమిద పూర్ణ పూర్ణముద్య పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం తత్సాత్మనంగా క్లాస్